కీర్తన నాలుగు వందల ముప్పై ఐదు సమ్మతించికనుకొండ సరుసనిశ్చల బుద్ధిం ఎమ్మెంత బోధించినా ఎక్కుడేల కలుగు తలపులో కొలది దైవము తన వల్ల గల విరతి కొలది ఘనసుఖము తెలిసిన కొలదే తేటల విజ్ఞానము అందునెలమిం ఎవరికైనా ఎక్కువేల కలుగు తపము కొలదియే తరువాతిఫలమును ఉపమ యోగమును ప్రపత్తి కొలదయే భాగవత భక్తియును ఎప్పుడు ఎవరికైనా ఎక్కుడేలకలుగుం చెంది చేసిన కొలదే శ్రీవేంకటేశు సేవ అంది పొందిన కొలదే ఆనందము కందువనీతని కృపగలగలదే ఇంతాను ఎందును తక్కిన వారికి కుడేల కలుగు